నిండెను నిండెనులోకములెల్లా నెరినితనీ కరుణ పండిరాజులయ కీర్తి ప్రతాపములెల్లనూ గరుడ వేగమున కదలి విజయరథము ఇరవై అందు దేవుడేగు చుండగ సురిది పట్టుకుచ్చులు చుక్కలతో సందడించ గరిమ పైడి కుండలు గగనము తాకగను అనిల వేగమునదే వెడలే రథము అనిమిషులు పగములు అందుకొనగా తను తానే ఘన శంఖ్వనులు దిక్కుల నిండా సునిశి చక్రము ధనుజుల సాధింపగాను వెలయమనో వేగానవేంచేసి మగిడి రథము ఎలమీ తమ దాసులు ఏచి పొగడా అలమేలు మంగ తన బలిమి కటువిడమీయగాను బలిమిశ్రీవెంకటాద్రిపతి మించి నిందును